కీర్తన ఆరు హరికి మొరబెట్టితే అన్ని పనులు లెస్సవును సరవి ఎన్నాళ్ళని జాలిపడవచ్చును హరికి మొరబెట్టితే అన్ని పనులు లెస్సవును సరవి ఎన్నాళ్ళని జాలిపడవచ్చును ఏమి చేయు నీ జీవుడు ఈ అరి వర్గాలతోడ భూమిల ఎన్నాళ్ళని పోరాడీని చూమర్ల చూడచూడ చుట్టాల వలని ఉండి దోమటి పంచేంద్రియాలు తొడుగాకపోయెను ఎక్కడ చుచ్చి జీవుడు ఈ కర్మ పురుణములు పెక్కు విధముల బిరువీ కసేయగా ఒక్కొక్క నాటి వడ్డే ఉదిగిగాని తలతిక్కగొన్న పాపములు తీరకపోయెను ఎవ్వరు దిక్కి జీవునికి ఎంత నీదగలడు ఇవ్వల సంసారమనే ఈ వారిధి నవ్వుతా శ్రీవెంకటనాథుని మరుగుచుచ్చి ఇవ్వగదాదరి చేరి ఇన్నియులిచేను